యొక్క తండ్రి సోమదత్తుడు ఇద్దరు ఒక పోయి ఆ స్వయంవరం దగ్గర కొట్టుబట్టారు పట్టినప్పుడు సిని ఈ యొక్క సోమదత్తుడు కింద పడతోసి అయి ఆ పరాభవాన్ని సహించలేక సంహూర్తవాన్ని గుర్తి తపస్సు చేశాడు సోమదత్తుడు ఇంకా అన్నాడు శివుడు స్వామి నన్ను ఇచ్చి పరాభవం చేశాడు కనుక వాడిని జయించే యొక్క బలం నాకు కలిగింది ఆ వరం చేయమన్నాడు అప్పుడుకి ఈ సిని వెళ్ళిపోయాడు లోకాంతరగతుడై ఈ వరం ఆయన ప్రత్యక్షమై ఈ వరం వచ్చే వరకు ఆయన పని అయిపోయారు వాళ్ళు లేడు యొక్క కుమారుడు వాళ్ళ యొక్క మనముని ఉత్తరంగు చూస్తూ ఉండేది అప్పుడు వచ్చి వారి యొక్క మీద చెబుతాడు సుమా సంబంధిత వరం ఇచ్చాడయా ఆ వరబొలం చేత పడ్డగలిగాడే గానీ నా ఏమి లేదు సాత్తికిని అంటు బయలుదేరాడు సాత్కి ఒక వంక భీవుడు ఒక వైపుని ఆ అర్జునుడు వాసడుగా నిలబడ్డారు సమీపానికి వెళ్ళాక వెళ్ళి చూశాడు అరైతే అర్జునుడు వీడ సైంధవుల్లో కర్ణ కర్ణ చుతులుగా వలి ఉన్నారు తనపడుతూ ఉన్నాడు సైన్సీపములు స్వామి అడుగు సైన్సూనే ఉన్నాడు స్వామి రథాన్ని అన్నాడు ఒక్కసారి ముగా ముందు అర్జును యొక్క బాణం పన్నెంట్లు ఆ సైంధవుని మీద రొద్దు వాలిపోయింది పాక శాసనందనువాక శాస గరణి అపు శాక జల్ tha vaya chara mukitikurala nunambujaa membabu aa dunigamoli velipothundee athathriki velipothundee saathiyottula nerapedavu saathiyottula nerapedavu aa dagamuleku ganapedavu saathiyottula nerapedavu ఒక్క మాయాన్ని కల్పిస్తా అయ్యా నా యొక్క పరహత్వం యాజంతో కూడిపోతా కదా సరే అట్లయితే కానీ మరి నన్న చెయ్యి నరుకు నీ కాదన్నానా సాధ్యం అయ్యేటట్లు లేదు అనేక మంది కూడా ముందు నిలబడ్డారట తరుణుడు శల్యుడు అశ్వత్థామ పుర్వాధ్యాయులైనటువంటి మహాయోసువుల మధ్య వచ్చి తిరగబడ్డారు ఒక్కసారిగా అనేక మంది వారిని అనుసరించి చెప్తూ ఉన్నారు ఒక బాలం వెనట్లేదు సైంధవులు ఎందుకు వేస్తామో ప్రయోగిస్తామంటే చెత్తం దేవుడు వారి యొక్క ఇష్టానుసారంగా చేయవలసిందన్నారు అయిపోయింది అనుకృష్ణుడు వసీపో మాజాము కల్పించాను నేను మాతాన్ని పంటలను ఇంకల్పించా ఊరుగులే గెలిచింది మనీ ఆ గందేటి యొక్క చక్రాన్ని ఆయన ప్రయోగించే వరకు పొద్దు పొగగునట్లుగా కనబడుతూ ఉందట చక్కగా చెక్కు పడిపోయింది ఆ రుద్దు కూసిపోయింది ఇక అర్జునుడు చస్తాడు ఇక గెలిచావని క్యాగులు పెడుతూ ఉన్నారంట కరువు కౌరవులే ఉందండి సైంధవుడు ఎగురెగరు చూస్తూ ఉన్నా పరమడు తీసి ఉంటు చూస్తూ ఉన్నాడు ఏ అర్జునాడు ఎగురెగర చూస్తూ ఉన్నాడు చక్కగా వినపడుతుంది కంఠం యామకి తింపావాల సైంధుని యొక్క తెరత్తు అంతట తల్గును ఆనందం కోవ అంతట తల్గును ఆనందం కోవ దివ్యాత్రమ గిలి సంజ్ఞ వెత్త తీజ్ తీర్వో బట్ రికి కొన్ని మైల లెక్క ఎత్తులు ఎగ్గొట్టేసింది అర్జున అర్జున శిరస్సు కింద పడిపోయి అరే అరే అర్జునుడు అవసరం ఆడాడు అక్కడ కౌరవలేవునండి ఆ యొక్క సుదర్శనం తీసే వరకు తాకగా కనబడుతూ ఉంది సూర్యబింబం ఇంకా రెండు ఖరియుల ప్రొద్దుంది అన్నారు అప్పుడు తీసుకున్నారు మనస్సు అయిపోయింది ఆ శిరస్సు పండి వాకం ఉంటే ఆ శిరస్సు ఆడుతూ ఉన్నాడు కింద పడకుండా కిందకి కింద నుంచి పైకి ఆడుతూ ఉన్నా అస్రముల చేత వీడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు అది ఆడుతూ ఉన్నాడు స్వామి ఎంతసేపు వీడి యొక్క తండ్రి ఉన్నాడు మన సమీపం వృద్ధక్షత్రుడ వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు తన యొక్క కుమారుని శిరస్సు ఎవడైతే భూమి మీద పడగొచ్చునో వాడి యొక్క శిరస్సు తత్తుగా కానీ చబున్నాడు కనుక వాడు ఒళ్ళో పోయేటట్టుగా పట్టాలి ఇక్కడికి యాభై యాభై దూరంలో ఉన్నాడు వాడు రాత్రి నీకు సంహూర్తి వారిచ్చినటువంటి యొక్క పాశ్వశాస్త్రాన్ని తలంచవయ్యా అనే వరకు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేతనే సన్నిహితం అయిపోయి వచ్చింది అస్త్రము దివ్యాస్త్రము దానికి తగిలించాడు ఈ సరస్సు చక్కగా తీసుకువెళ్ళినట్టుగా తీసుకువెళ్ళిందట శరస్సు తీసుకువెళ్ళి కనులు ముచ్చేస్తూ ఉన్నాడు కాదు తపస్సు చక్కగా తీసుకెళ్లి ఒళ్ళలో పెట్టింది ఆ మహిమ ఉన్నాయి ఒళ్ళు లేదు పడదని ఆ రెండు చేతులతో ఎత్తి కింద కొలు ఆట కళ్ళు తెరవకుండానే పనేశాడు శిరస్సు నూరు రైలు ఆడే కింద పడి వరం చెడు ఆ కారు చేతడు వాడు అక్కడ చచ్చిన తర్వాత పడది ఇక్కడ సైంధువుని యొక్క మొండి రసం అప్పుడు చేశాడు ఆ భీమసు భీమసేనున్నాడు హోరు చేసాట సింహరాధం ఆ చెవులో కొట్టినట్టుగా ఏర్పడతాయి ఆ దుర్యోధను కలిగినటువంటి యొక్క దుఃఖం అనేది పరిమితి లేదట ఆ పాండవులకు ఆ కలిగినటువంటి ఆనందానికి పరిమితి లేదు బయలుదేరింది రథం ఏ కుత్తు అన్నాట అర్జును స్వామి అర్జునా నీ యొక్క బాహుబలం చేత తెగినటువంటి యొక్క సైన్యాన్ని చూడవయ్యా ప్రమాణాలు పడి ఉన్నాయి ఆ మండవులేవచ్చు ఆ పాదముల మీద పట్టాల ధర్మనందనా నీ యొక్క ధర్మం చేత సైంధవుడు తెగిపోయాడయా అన్నట స్వామి ఆ ధర్మురాధ ఆనందానికి తరలిపి లేకుండా పోయింది కరులమెంట పడుతూ ఉన్న ఈ ఆనంద భాషలు ప్రహో నా ధర్మవాడకుండోతు సైంధవు నన్న ధోడిని సాధ్యమొన్ను చేసి నీను సామర్థ్యమునకు దయ కుమారుగలదే తన యోధులే దుర్యోధ ఎట్లా ఉంది పాండవులు నాకు లెక్క మహాబలాధుంది నా పక్షాన్ని ఉన్నారు ఈ రోజుతో అర్జునుడు పని అయిపోయినట్లేను అనుకున్నా దుర్యోధనుడు యొక్క ఆ మనస్థైర్ సిగపు వాడకొండ బ్రోతు సైంధవ ద్రోణి శాబ్ది మొన్ను చేసి మీ యొక్క సరస్సులో పెట్టినటువంటి కోసం కూడా వాడుతున్నాడ ద్రోణుడు సైంధవు తాడు యొక్క ద్రోణి శాబ్ది అవుతూ కూడా మొన్ను చేసి మీరు చెప్తితే లోక నిగరం లోకాన్ని అవుతూ కూడా నిలబడ్డారట చుట్టూ సైన్యమూ అక్క సైన్యమునందు చెరువు చేసి ఆ చెరువులో గురు పెట్టి సింధువేసనాథండి చేసి మీతో ప్రకారంగా సైంధవు సంహరింపు చేసి అర్జునులకి కీర్తివసించినటువంటి చెప్పారు ప్రహో నాటాధం రాదు మంగళం రుక్మిణి మంగళమానంద నిలయ स्वं हरं मंगला मुदेव की सुत मंगला विनेकु भक्तमंदा हरि के मंगला मोम ము <muchem> మానా తులే తులే వారతునా కోం నానా కోం నానా కోండా